కొండ చివరదాకా అహోబలం అహోబిలం కొండ పైన ఉంటుందండి ఏది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నారసింహ క్షేత్రాలన్నీ కూడా అగ్ని పర్వతాలు అగ్ని పర్వతాలని గుర్తించడం ఉన్న పర్వతాలలో ఏది అగ్ని పర్వతమో గుర్తించడం కోసమని పూర్వీకులు ఏం చేశారంటే ఆ అగ్ని పర్వతాలు చల్లారిన అగ్ని పర్వతాలు కూడా ఎప్పుడైనా డేంజరే ఎలాగా ఏదో ఒక కాలంలో మళ్ళీ యాక్టివేట్ అవుతాయి వాటిని గుర్తించడం ఎట్లాగా అన్ని చోట్ల నారసింహక్షేత్రాలను పెట్టారు అక్కడ అన్ని అగ్ని పర్వతాలు నారసింహ క్షేత్రాలు అన్నమాట అక్కడ మీరు అహోబలం పైన కూడా వచ్చే ఆ పర్వతం పైన వచ్చిన కన్న ఉంటుంది ఆ కన్న లోపల దాకా భూగర్భంలో దాకా ఉంటుంది అగ్నిపర్వతానికి ఉన్న లక్షణం ఏంటంటే ఆ రంధ్రం ఎక్కడ దాకా ఉంటుందంటే భూగర్భంలో దాకా ఉంటుంది ఏదో ఒక రోజున అది బదులైతే మళ్ళా మామూలే యాక్టివేట్ అయిపోతుంది అందులో నుంచి లావా పొంగుతుంది ఆ చుట్టుపక్కల ప్రపంచం అంతా పోతుంది సో మీరు ఆహోబిలం పైన ఉన్నటువంటి నారసింహ క్షేత్రం పైకి వెళ్ళి అక్కడ మీరు అర్చన చేయాలనుకున్నారనుకోండి అక్కడికి దారి ఉండదు ఆ రాయి ఈ రాయి వెళ్ళాల్సిందే మరి ఏమంటే వెళ్ళాలంటారా వద్దంటారా తప్పక వెళ్ళాలని ఆయన కృష్ణా జిల్లాలో కూడా ఉంది వేదాద్రి వేదాద్రి పైన ఒక పైన కొండ ఒక చిన్న రంధ్రం ఉంటుంది మంగళగిరి మంగళగిరి పైన పానకాల స్వామి ఆ పైన కూడా ఒక రంధ్రం ఉంటుంది ఇట్లా ఆ శిఖరం పైన ఉన్నటువంటి ఆ బెలం చూడడానికి వెళ్ళాలి అనుకుంటారు అహో బెలం అదే గుర్తుపెట్టుకోవాలి అది అక్కడికి వెళ్ళి చూడాలి అనుకున్నారనుకోండి మరి చూడాలా వద్దా ఎంతో విశేషం అండి ఎంతో పుణ్యం అండి ఎంతో జ్ఞానం అండి ఆ పైకి వెళ్ళి చూస్తే ఈ ప్రపంచం ఎంత చిన్నగా ఉన్నదో తెలిసిపోతుందండి కర్మ మార్గంలో విశేషమే కానీ జ్ఞాన మార్గంలో ఏం చెప్పావు నాయనా అక్కడున్నా ఇక్కడున్నా నువ్వు ఎక్కడుండాలి కర్మ మార్గంలో ఏమున్నాడు ఎప్పుడు కూడా నేను అక్కడున్నాను ఇక్కడున్నాను జ్ఞాన మార్గంలో ఏం నువ్వు ఎక్కడున్నావు అని నువ్వు ఎంతసేపు అక్కడా ఇక్కడ గురించి ఆలోచించకు పుట్టినింటో ఉన్నావా మెట్టినింటో ఉన్నావా నేను అడగటల్లా నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నా ఎందుకని గురువు ఎప్పుడు ఏమడుగుతున్నాడు ఎలా ఉన్నావు ఎక్కడున్నావు కుశల ప్రశ్నలు ఎవరైనా కలిశారండి మీరు ఎవరినైనా ఏమడుగుతారు ఎక్కడున్నావు ఎలా ఉన్నావు జ్ఞాన మార్గానికి సంబంధించినవా కర్మ మార్గానికి సంబంధించిన ఇప్పుడు ప్రశ్నలు చూడండి మన సంస్కృతిలో ఇలా అన్ని కలిసిపోయినాయి నేను నేనుగా ఉన్నాను తాను తానుగా ఉన్నాను సాక్షిగా ఉన్నాను ఎలా ఉన్నాను సాక్షిగా ఉన్నాను ఎక్కడున్నాను నేను నేనుగా ఉన్నాను నేను అక్కడున్నానండి ఇక్కడ ఉన్నానండి అని చెప్పడిగా ఎందుకని ఎక్కడున్నా వాడు వాడిలోనే ఉంటాడు కదా వేరే చోట ఎలా ఉంటాడండి అంటే శరీరంతో తాదాత్మ్యత జగత్తుతో తాదాత్మ్యత మనసుతో తాదాత్మ్యత వలన జీవన క్రమమంతా అంతా ఏర్పడుతుందే తప్ప వాస్తవానికి నేను నేనుగా తాను తానుగా ఉన్న చోట రెండవది లేదు ముందు మానవుడు జ్ఞాన మార్గంలో ఇక్కడ దాకా రావాలి ఈ స్థితి వరకు వస్తే ఇప్పుడు ఈ నేనన్నవాడు తానన్నవాడు ద్రావస్థలో కూడా ఉన్నాడు వాణ్ణి గనక నువ్వు గుర్తించగలిగితే వాడుగా నువ్వు ఉండగలిగితే ఈ వ్యవహార సాక్షి ఈ ప్రాతిభాసిక జీవుడు ప్రాతిభాషిక సత్తా వ్యావహారిక సత్తాగా మారిపోతుంది ఆ వ్యావహారిక సత్తా సత్తా అన్నప్పుడు కదలటం శక్తి అన్నప్పుడు కదులుతుంది అంటే దీనికి రెండు ముఖాలు ఉన్నాయి అనమాట నేను నేను ఒక సత్తా అనే ముఖం ఉంది శక్తి అనే ముఖం ఉంది అంటే చైతన్యానికి రెండు స్థాయిలు ఉన్నాయి ఒకటేమిటి సత్స్వరూపంగా కదలకుండా ఉండటం రెండో ముఖం ఏమిటి ఆనంద స్వరూపంగా కదలటం చైతన్యానికి రెండు ముఖాలు ఉన్నాయి ఒకటేమిటి తనదైనటువంటి సాక్షిస్వరూపం సత్స్వరూపం కదలనటువంటిది రెండోది ఏమిటి ఆనంద స్వరూపం కదులుతూ ఉంటుంది జాగ్రత్తగా ఈ చైతన్య స్థితిని మనం గాఢ నిద్రావస్థకు సాక్షిగా ఉండి కలకు సాక్షిగా ఉండి ఇలకు సాక్షిగా ఉండి సంపాదించాలి సాక్షి సాధన ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది మిగిలిన ఏ పనుల వలన గాని ఏ కర్మల వలన గాని ఏ ప్రాణబంధనాత్ లీనమానసం ఉపదేశ సారని చెప్పింది ఏమండి ఈ మనసుని లీనం చేయాలి అంటే ఏం ఏమంటారు ప్రాణబంధనా లీనమానసం అయిపోయాయి యాజ్ సింపుల్ యాజిట్ ఈ ఒక పని చేయరా అంటే ఈ ఒక పని మాత్రం జీవితంలో ఎప్పుడు చేయడు ఉన్న చోట ఉండి ప్రాణాన్ని గమనిస్తూ ఉంటే ప్రాణానికి మూలమైన స్థానంలో గనక నువ్వు నిలిచి ఉంటే మనసు లీనమైపోతుంది నీకంటే అన్యమైనటువంటివి ఏవి నీ కనపడవు